ఇతి ప్రాప్తం ప్రాప్తే బ్రోమ ఈ విధంగా పూర్వపక్షము మన ముందుకి వచ్చినది స్పష్టమైనటువంటి సంశయస్థానం డౌట్ సంశయస్థానం పూర్వపక్షం వచ్చింది ముందుకు ఈ మెడికల్ డయాగ్నాస్టిక్స్లో కూడా వాళ్ళు సంశయస్థానము నిదాన ఇలాంటి పదాలు వాడతారు అంటే ఈ డౌట్ క్లియర్ ఈ ఈ వ్యాధి ఇదా అదా ఈ ఆర్గంలో ఉందా ఆ ఆర్గంలో ఉందా అనే డౌట్ వస్తుంది డౌట్ వస్తే అప్పుడు ఏదో ఎక్స్రేలో ఏదో ఫోటో తీసి ఇక్కడ ఉన్నది ఇక్కడ లేదు అని దాన్ని నిదానం చేస్తారు రోగ నిదానం చేస్తారు అలాగే ఇక్కడ స్పష్టంగా మనకి సంశయం ముందుకు ఈ అత్త అయితే జీవుడు కావాలి లేకపోతే అగ్ని కావాలి లేకపోతే పరమాత్మ కావాలి పరమాత్మ కావడానికి వీలు అయితే అగ్ని కావాలి లేకపోతే జీవుడు కావాలి ఈ పరిస్థితిలో ఉండది ఆ మంత్రం ఆ పరిస్థితిలో ఉంది ఇది ఏవం ప్రాప్తే ఈ పరిస్థితి చేరుకోగా బ్రూమ మేము చెప్తున్నాము అక్కడ మేము అంటే ఎవరు భాష్యకాదులు సూత్రకాదు కలుపుకుని బ్రూమ అని అంటారు అత్ర అత్త అత్ర పరమాత్మా భవితుమర్హతి కు చరాచరగ్రహణాత్ అది సూత్రవ్యాఖ్యానం ఈ సందర్భంలో అత్త అత్త అంటే ఈ ఈ మంత్రం దగ్గర అత్త పరమాత్మ భవితుమర్హతి పరమాత్మయే అగుట యోగ్యముగా నుండును అత్త పరమాత్మయే అవును ఈ సిద్ధాంతం ఎందువల్ల చరాచర గ్రహణాత్ అని సూత్రవ్యాఖ్యానం పదం వస్తుంది సో అత్త చరాచర గ్రహణాత్ బ్రహ్మ అంటే పరమాత్మ అత్తా అత్తయుగును ఇందువల్ల చరాచర గ్రహణాత్ స్థావర జంగమాత్మకమైన ప్రపంచమును మృంగివేయుట వలన అని సమాధానం ఈ సమాధానం ఇప్పుడు ఎలా చెప్తారంటే ముందు సిద్ధాంతం చెప్పేస్తారు చెప్పేసి ఆ తర్వాత పూర్వపక్షి యేవనెత్తిన సందేహాలను అన్నిటినీ కూడా త్రోసిపుచ్చుతాం అబ్జెక్షన్స్ ఉంటాయో వాటినన్నింటినీ త్రోసిపుచ్చుతాం అదో పద్ధతి లేదా సంశయాలు లేకపోతే అబ్జెక్షన్స్ వేటిని వేటిని పూర్వపక్షలు ఏవని చెప్పాడు వాటన్నిటినీ త్రోసిపుచ్చి ఆ తర్వాత అల్టిమేట్గా సిద్ధాంతాన్ని చెప్తారు ఏదో పద్ధతి రెండు పద్ధతులు ఉంటాయి సిద్ధాంతేన ఉపక్రమ ఆరంభంలోనే ముందు ఫైనల్ కంక్లూషన్ చెప్పేసి ఆ తర్వాత అబ్జెక్షన్స్ని రిఫ్లీట్ చేయటం అదో పద్ధతి ఇప్పుడు ఆ పద్ధతిని అవలంబిస్తున్నారు డైరెక్ట్గా చెప్పేశారు కదా ఇక్కడ అత్త పరమాత్మయే చరాచర గ్రహణము వలన అని సిద్ధాంతం చేసేసారు ఇప్పుడు అబ్జెక్షన్స్ అన్నింటిని వరుస పెట్టి చెప్పుకుంటాడంటారు ముందు సిద్ధాంతాన్ని నిలబెట్టి తర్వాత చరాచరం హీ స్థావర జంగం చరాచరం అంటే సూత్రంలో చరాచర గ్రహణ తన్నప్పుడు చరాచరం అనే గ్రహణం అంటే నోట్లో వరేసుకోవడం ముంగేయడం చరాచరం అనగానేమి స్థావర జంగమం స్థావర అంటే కదాలని జంగమం అంటే కదిలే కదలని కదిలే ప్రాణుల యొక్క సమూహము మృత్యూపసేచనం అదే మృత్యూపేచనం ఇహ అద్య ఓకే ఓకే స్థావరజంగం ఇహ అద్య ప్రతీయతే తాదృశా విహారణ తర్వాత అద్యేనా కాదు ఆద్యత్వ ప్రతీయతే ఆద్యము అంటే తినబడేది తాదృశ్య ఆద్య పరమాత్మన అన్య కాణ్యేన అత్తా సంభవతి అది చాలా ఇక్కడ అత్త అంటే తినీవాడు అన్నప్పుడు తినబడేది ఏమిటి ఇక్కడ తినబడేది చరాచరము అనగా స్థావర జంగమాత్మకమైన జగత్తు తినబడుతోంది అంతటితో ఆగిపోలేదు మృత్యువు అనగా కాలం కూడా తినబడిపోతుంది కాలము ఉపసేచనము అంటే ఆ ఉపసేచనానికి అర్థం ఏంటంటే అనాదరము కాలం అంటే ఆ పరమాత్మకి కాలం అంటే ఏమిటనుకుంటున్నావు అదివితే పచ్చం లాంటిది అలా ఓ పిసరు తీసుకుని నోట్లో పారేసుకుంటాడు ఆఖరు దానికి అసలు కనీసం అన్నం అంటే దాన్ని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసి దానికి ఏదో ఒక పద్ధతిలో తినే పద్ధతి ఉంటుంది పచ్చడికి తినే పద్ధతి ఏముంటుంది అది అనాదరం అంటే కాలాన్ని మృత్యువుని అంత అవలీలగా తినేస్తాడు అని అర్థం మృత్యుపసేచం కాబట్టి స్థావర జంగమాత్మక ప్రపంచము మృత్యువుతో సహా ఆయనకి ఆద్యం అవుతూ ఉంటుంది పరమేశ్వరుల పరమాత్మకు అటువంటి ఆద్యము ఇప్పుడు ఆద్యము తినబడేది ఇప్పుడు జీవుడు ఉన్నాడనుకోండి జీవుడు తినేవడు తినబడేది ఏమిటవుతుందండి కర్మఫలం అవుతుంది కర్మఫలాన్ని తాడా లేకపోతే మొత్తం జగత్తునంత తినేస్తుందా కర్మఫలాన్ని పెంచాలి అగ్ని ఉన్నది అగ్ని ఏం తింటుందండి వండి అన్నం ఏది వేస్తారో అన్నమో హవిస్సు మొదలైన వాటిని తింటుంది అగ్ని హవిస్సుని మొదలైన వాటిని తింటుందా లేదా మొత్తం స్థావరంగమాత్మకమైన ప్రపంచం మృత్యులతో సహా తినేస్తుందా కాబట్టి అగ్ని కూడా ఒక పరిమితమైన ఆహారాన్ని స్వీకరించగలుగుతుంది స్థావరంగమాత్మకమైన ప్రపంచం మృత్యువుతో సహా అది తినబడేది అని చెప్పినప్పుడు తినేవాడు ఎవడవుతాడు పరమాత్మే అవుతాడు తినబడేదాన్ని బట్టి కూడా నువ్వు లెక్కేసుకోవాలి కదా తినబడేది కర్మఫలమైతే జీవుడు అత్త తినబడేది ఆహారం అయితే కేవలం ఆహారం అయితే అగ్ని అత్త లేకపోతే హవిష్య అయితే అగ్ని అత్త తినబడేది మృత్యువుతో సహా స్థావరగంగమాత్మకమైన ప్రపంచం అంటే శివుడు తప్పింది ఎవ్వడూ కాదు అత్త ఆ పరబ్రహ్మయే అత్త దానికి అని సిద్ధాంతం ఇప్పుడు చూడండి సో తాదృశ్య ఆద్యస్య ఈ మంత్రంలో నువ్వు ఆద్యం ఏమిటో చూసుకో ఆద్యముంటే తినబడేది ఆద్యం ఏమిటో చూసుకో సో అద్యతేత్తిచూతాన్ని తస్మాదన్నంతదు ఇది అక్కడ ఆద్య మాట రాలేదు ఆద్యము అంటే తినబడేది ఆద్యమా ఆద్యమా అని నేను ఆద్యం అంటే అన్నంచ ఆద్యంచ అన్నాద్యం ఓకే ఆద్యం తినబడేది తినబడేది ఏదో ముందు నువ్వు లెక్కై తినబడేది ఏమిటి స్థావర జంగమాత్మకమైన ప్రపంచం మృత్యువుతో సహా అటువంటి ఆద్యము తాదృశ్య ఆద్యస్య అటువంటి ఆద్యానికి అత్త పరమాత్మ తప్ప మరి ఒకడు కాజాలడు మరి ఒకడు అంటే జీవుడు కానీ అగ్ని కానీ కాజాలడు పరమాత్మ మాత్రమే అటువంటి ఆద్యానికి అత్త అవడము ఎందుకంటే కార్క్షణీయేన అత్త కార్చ్ణ్యేనా అంటే పూర్తిగా ఏమీ మిగలకుండా సావర ప్రపంచాన్ని కాలంతో సహా భక్షించేసేటువంటి అత్త పరమాత్మ తప్ప మరి కాదు పరమాత్మతో వికారజాతం సంహరన్ సర్వమతి ఇుపద్యతేమంటే పరమాత్మ ఈ సర్వాన్ని నోట్లో వేసుకుని తినేస్తాడు అంటే అది కూడా మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దాని అర్థం ఏంటంటే దాని అర్థం ఏది కాదు అంటే ఆయన ఒక పెద్ద పొట్ట వేసుకున్న తోట కూర్చొని ఉంటాడు ఈ మొత్తం అంతా తీసుకుని నోట్లో బాధేసుకుని నదిలేసి నోట్లో ఇస్తాడు అని కాదు అలా కాదు అర్థం ఏం పురాణ ప్రవచనం కాదుక అలా పురాణం అయితే అలా చెప్పేయచ్చు ఇది పురాణం కాదుక ఈ పురాణం అన్నది నేను అంటూ మీరు మరోలా ఎందుకంటే పురాణం ఈజ్ ఏ ప్రాబ్లం దట్స్ వై అలా ఇది ప్రాబ్లం అని మహాత్ములు అందరూ ముక్త కంఠంతో చెప్పారు బికాజ్ యూ కెనాట్ రికన్సైల్ సో కాబట్టి ఆయన ఒక పెద్ద పొట్టేసుకుని ఒక తోట ఉంటాడు ఇదంతా నోట్లో పరేసుకుని నదిలేసి మరి మింగేస్తాడు ఆయన కోరలోవి ఉంటాయి అలాగే కాదు కదా ఏమిటి మింగేయడం ఏమిటి తినేయడం ఏమిటి అంటే అర్థం ఏమిటంటే ఈ సకల జగత్తు కూడా పరమాత్మ నుంచి ఆవిర్భవించిన వికారము మాత్రమే సకల జగత్తు కూడా తన నుండి ఆవిర్భవించిన ఈ వికారాన్నంతని తనలోకి తిరిగి ఉపసంహారం చేసేసుకుంటాడు సంహరణ అంటే ఉపసంహరం అని అంటాం దాన్నే తినేయడం అన్నట్టుగా శృతి వర్ణిస్తుంది ఉపనిషత్తులలో ఆ రకమైన పొలిటిక్ కన్వెన్షన్ కూడా ఉంటుంది అత్తికే ఉపపద్యతే సర్వం అత్తి అనే మాట సర్వాన్ని తినేస్తాడు అనే మాట అక్కడ దాని యుక్తి ఉపపత్తి అంటే యుక్తి దాని యుక్తి ఏమిటంటే తన నుండి బయటకు వచ్చినటువంటి సకల వికారమును అంటే వికార జాతము అంటే నామరూపాత్మకమైన జగత్తునంతని తనలోకి ఉపసంహారం చేసుకునే ప్రయత్నం ఆ ప్రళయం అనేది ఏదైతే కలదో దాన్నే సర్వం అట్టి అంతని తినేస్తాడు అని వర్ణించాడు అక్కడ ఉపసంహారానికి ఆ పదప్రయోగం అంతేగాని అలా కూర్చుని ఒకదాం ఒక నోట్లో వేసుకుని నగిలి వికి చూసుకుంటూ ఘటోత్కచుడు తిన్నట్టుగా తింటాడని కాదు కాబట్టి సర్వా సర్వమునకు అత్త పరమాత్మయే చూడండి ఉపనిషత్తుకి పురాణానికి ఎంత తేడా ఉంటుందో పురాణంలో అయితే వెంటనే ఏం చెప్తారు విష్ణువు బ్రహ్మ చేయడీ ఈ దౌర్భాగ్యుడు రుద్రుడే చేస్తాడు అని అంటారు వైష్ణ వాళ్ళు అలా దాన్ని ఈ నాశనం చేయడం అనే నాశనం చేయడం అనే ఉపసంహారం నాశనం చేయడం అంటారు ఉపసంహారము అంటే అది ఒక అందమైన పదం నాశనం చేయడం అంటే అదే తగలబెడుతున్నాడు అన్నట్టుగా విష్ణు ఆయన ఉంటే పాలకుడండి బ్రహ్మ సృష్టి మాత్రం చేసేసి విష్ణువు అప్పచెప్పేస్తాడు దీని అంతనే నాశనం చేసేవాడు రుద్రుడు అని దాన్ని అదో రకంగా దాన్ని ప్రతిపాదిస్తారు అది వినడానికి చెప్పడానికి బాగులేని విధంగా ప్రతిపాదిస్తారు అంచేతనే రుద్రుడు అమంగళ అనే అర్థం వచ్చిట్లా మాట్లాడతారు అయితే ఇంకో వర్గం ఉండేది ఏది అమంగళమో దాన్నే మేము ఆరాధిస్తాము అని పట్టుదల పట్టే వర్గం ఇంత ఉండదు అమంగళం ఉంటే కానీ వాడికి ఆరాధనకి తృప్తి ఉండదు అభూరి పంట వాళ్ళు వాళ్ళు ఉంటారు అక్కడ ఎంతో కొంత అమంగళం ఉండాలి వాడు ఏం చేస్తుందంటే దేవుడికి నైవేద్యం పెట్టాలంటే పురుడే ఒకటి పట్టుకొస్తుంది పట్టుకొచ్చి దాంట్లో పెడతారు నైవేద్యం వాడికి అలా ఉంటే కానీ వాడికి తృప్తి ఉండదు సో ఈ రకం ఇవన్నీ కూడా పురాణాల నుంచి వచ్చిన ప్రముక్తులు ఇక్కడ ఉపనిషత్తులు ఏముండవు ఇక్కడ అత్త అంటే సర్వమును ఉపసంహారం చేసేటువంటి ప్లీజ్ కమ్ ఏమ్మా ఎవరు బ్రహ్మకుమారీస్ కావాలో మీకు పక్క ప్రాపర్టీ సో సర్వమును ఉపసంహారం చేసేటువంటి ఆ పరమాత్మయే అత్త పరమాత్మే పరబ్రహ్మే మళ్ళీ ఆ పరంబ్రహ్మలో ఇన్ని విభాగాలు పెట్టేసి ఈ డిపార్ట్మెంట్ వేరు ఆ డిపార్ట్మెంట్ వేరు అలాగే ఏం లేదు ఇక్కడ కేవలము ఒక్క పరంబ్రహ్మనే మనం మాట్లాడతాం మంచిది దీని మీద ఇది సిద్ధాంతం చేసేసారు ఇక్కడ అత్త పరబ్రహ్మ సిద్ధాంతం అయిన తర్వాత దీని మీద ఒక చిన్న పూర్వపక్షం నను ఇహ చరాచర గ్రహణంలోపలభ్యతే కథం సిద్ధవత్ చరాచర గ్రహణం కేతుత్వే నోపాధీయతే చూడండి మీరు చరాచర జగత్తునంత నీ మృంగేవాడు అని మీరు ఆ అన్నాన్ని లెక్క వేసుకుని అటువంటి ఆజ్యానికి తగ్గ అత్త పరమాత్మయే అని మీరు చెప్తున్నారు అసలు చరాచరములనే మాట ఎక్కడుంది లేదు కదా మీరు మంత్రం చూడండి మంత్ర విచారం కదా మంత్రంలో ఎస్య బ్రహ్మచ క్షత్రనిచ ఉభే భవత ఓదన ఆ రెండు ఓదనము మృత్యుని ఉపసేచనం మృత్యువు పచ్చడి లేకపోతే కూర అని కాబట్టి ఇక్కడ అన్నం ఏమిటి ఆహారము ఏమిటి ఉన్నది బ్రహ్మ క్షత్రము మృత్యువు మూడొచ్చే మొత్తం చరాచర జగత్తు ఎక్కడి నుంచి చరాచర జగత్తు ఆద్యము తినబడేది దానికి తగ్గ అత్త ఏమో పరమాత్మ అని మీరు చరాచరములు అనేది సిద్ధవత్కృత్య అదేదో అక్కడ సంసిద్ధంగా చెప్పి ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పి ఉన్నట్టుగా మీరు లెక్క వేసేసుకుని పరమాత్మ అత్త అన్నారు అలా లేదు చరాచర గ్రహణం లేదు అక్కడ కాబట్టి చరాచర గ్రహణమే ఉన్నట్లయితే నిజమే కాబో కరెక్టే పరమాత్మ మాత్రమే అత్త అవుతాడు చరాచరానికి జీవుడును అగ్ని ఎలా అవుతాడు అని అంగీకరించు అక్కడ చరాచరములు లేవే లేనే లేవు కాబట్టి ఆ రకంగా మీరు ఎలా చెప్పగలరు అని మళ్ళీ పొందవచ్చు నైష దోష ఇది దోషము కాదు ఎందుకంటే మృత్యూపసేచన సర్వస్వ్రాణినికాయ ప్రతీయమానత్వాత్ చూడండి కాలము మృత్యు అంటే కాలము కాలాన్ని తినేస్తాడు అంటే సకల ప్రాణి సమూహాన్ని తినేస్తాడనే అర్థం దానికి ఎందుకంటే సకల ప్రాణి వర్గము కూడా కాలమునందు నీచి ఉంటాయి కాలము ఉండాలి దేశ లేనిదే ఏ ప్రాణి లేదు ఒక ప్రాణి ఉంది అంటే ప్రాణి లైఫ్ ఈజ్ మూమెంట్ ఆ మూమెంట్ ఆ చలనం ఉంది అంటే ప్రవాహంలోనే ఉంటుంది ఆ ప్రవాహము అంటే కాలప్రవాహమే కాలప్రవాహాన్ని తినేస్తాడని చెప్పడంతో సకల చరాచర జగత్తుని తినేస్తాడని చెప్పినట్టే అవుతుంది కాబట్టి చరాచరాన్ని వేరే ఆ పదాల్లో చెప్పకపోయినా కాలగ్రహణం చేత చరాచర గ్రహణము చేసినట్టే అదొక హేతు రెండవది బ్రహ్మక్షత్రయోచ ప్రాధాన్యాత్ ప్రధానార్థత్వోపత్తే తర్వాత మరి కాలాన్ని చెప్తే కాలంలో అన్నీ ఉంటాయి సకల ప్రాణులు ఉంటాయి కదా సకల ప్రాణులు ఉంటే మళ్ళీ బ్రహ్మక్షత్రం ఎందుకు చెప్పినట్టు అంటే సకల ప్రాణులలో మానవులు ప్రధానం మానవులలో ఇంటలెక్చువల్ క్లాస్ రూలింగ్ క్లాసు ప్రధానం చేసి అలా చెప్తారు ఇక్కడ ఈ సందర్భంలో అలా చెప్పారు కాబట్టి బ్రహ్మక్షత్ర అనేది ప్రధానం చేసి ప్రధానము ఒక దాని చుట్టూ పది ఉన్నప్పుడు ఆ ఒక దాన్ని చెప్పేస్తే ఆ పది కూడా కలుపుకుని వచ్చేస్తుంది దాన్ని ప్రధానము అంటారు అటువంటి ప్రధానం చేసి చెప్పినప్పుడు ఇప్పుడు రుద్రాభిషేకం చేసేప్పుడు ఒక పెద్ద శివలింగం పెడతారు పెట్టి దాని చుట్టూ కొన్ని వందల శివలింగాలు పెట్టేస్తారు పెట్టేసి అభిషేకం చేస్తారు అదే పద్ధతి సహస్ర లింగార్చనను ఏదో అంటారు దాన్ని సహస్రం మీకు తృప్తి కలగలేదనుకోండి లక్ష లింగార్చన ఇక్కడ విశాఖపట్నం బీచ్లో చేశారు ఒక ఆయన నిన్నో మొన్న లక్ష లింగాలు పెట్టేసి చేశారు అది వీడియో తీయటానికి ఫోటో తీయటానికి న్యూస్ ఐటెం కింద చాలా బాగుంటుంది ఎందుకంటే లక్ష లింగాలు అర్చన చేస్తే మరి పెద్ద న్యూస్ అది మీరు ఇంట్లో కూర్చొని చిన్న లింగం పెట్టుకుని అర్చన చేశారు అనుకోండి అది న్యూసు కాదు కాదు కాబట్టి అక్కడ అలా చేశారు ఆ లక్ష లింగా అర్చనంటే ఓ పెద్ద లింగం ఒకటి ఉంటుంది దాని చుట్టూ బులి బులిబులి లింగాలు కొన్ని వందల వేలు అలాగ అలా అమర్చేస్తారు ఆ అమరిక కూడా లింగా కారణంలో వచ్చేస్తుంది దానికి అభిషేకం చేస్తారు అభిషేకం అల్టిమేట్గా ఒక లింగానికే చేస్తారు ప్రధాన లింగం ఆ ప్రధానం చుట్టూ ఉన్నవన్నీ కూడా కవర్ అయిపోతాయి అలాగే బ్రహ్మక్షత్ర అనేప్పటికీ మానవ జాతి కవర్ అయిపోయింది మానవ జాతి కవర్ అయ్యేప్పటికీ ప్రాణినికాయము ప్రాణి సమూహం కవర్ అయిపోయింది అలా చెప్పారు తప్పిస్తే మరొకటి కాదు కాబట్టి ఇక్కడ చరాచర శబ్ద ప్రయోజనం లేకున్నా చరాచర ప్రాణి సమూహం కూడా అన్నముగా వర్ణించబడినది కనుక అత్త పరమాత్మే యత్తు పరమాత్మనో నాతృత్వం సంభవతి అనశ్నన్నీ దర్శనాత్ అత్రోచ్యతే సిద్ధాంతోపక్రమ అన్నప్పుడు ఆ ముందు సిద్ధాంతం చెప్పేసి ఆ తర్వాత వేరు వేరు లూజెండ్స్ ఉంటాయి అంటే అబ్జెక్షన్స్ ఉంటాయి వాటి అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటే పికప్ చేసి వాటికి సమాధానాలు చెప్పేస్తే మొత్తం అంతా కూడా ఒక కథ కట్టినట్టే అయిపోతుంది పూర్వపక్ష ఏమన్నాడంటే జీవుడే అవుతాడు అత్త ఈశ్వరుడు అత్త అవడు ఎందుకంటే జీవుడు ఆ చెట్టు మీద ఫలాన్ని తింటున్నాడని ఈశ్వరుడు అదే చెట్టు మీద ఫలం తినకుండగా సాక్షిగా ఉన్నాడని చెప్పారు కదా అనశ్నన్నన్య అభిచాకశీతి అని ఉంది కదా మరి పరమాత్మ అత్తెల్లా అవుతాడు అవడు అని ఒక అబ్జెక్షన్ ఉంది దానికి సమాధానం చెప్పేస్తున్నారు సో నన్విహ ఏమంటే ఎత్తు ఎత్తు పరమాత్మన అతిచ అతృత్వం న సంభవతి అనశ్నన్య అభిచాకశీతి ఇది దర్శనాలు ఇప్పుడు జీవుడికి అతృత్వం కుదరదు అగ్నికి అతృత్వం కుదరదు అని సిద్ధాంతి చెప్పాడు ఎందుకు కుదరదు అన్నాడు ఆద్యము తినబడేది కర్మఫలం కాదు సకల చరాచర జగత్తు కాబట్టి జీవుడత్త కాదు తినబడేది హవిష్ లేకపోతే అన్నము కాదు సకల చరాచర జగత్తు కాబట్టి అగ్ని అత్త కాదు ఇంకా మిగిలింది పరమాత్మ ఆయన సకల చరాచర జగత్తుని ఉపసంహారం చేస్తున్నాడు కాబట్టి ఆయన అత్త అని మీరు చెప్పారు సరే జీవుడత్త కాదు ఒప్పుకున్నాం అగ్ని అత్త కాదు ఒప్పుకున్నాం ఈశ్వరుడు కూడా అత్త కారాదు అది వరపక్షం ఈసారి వరపక్షంలా ఉన్నాను వరపక్షం తన పక్షాన్ని వదిలిపెట్టేసాడు ఇంకా తన పక్షాన్ని నిలబెట్టుకునే అవకాశం లేదు కాబట్టి పరపక్షాన్ని అంటే సిద్ధాంతి పక్షాన్ని కూడా ఖండించే ప్రయత్నం అదనమాట అదే గౌరవపక్షం ఇది చాలా అంటే ఇంకా తను ఎలాగూ మునిగిపోయే ముందు హెగలవాడిని కూడా మునిచేసే పద్ధతిలో ఉంటుంది వరపక్షం కాబట్టి పరమాత్మ మాత్రం అత్త ఎలా అవుతాడు మా జీవుడు అగ్ని అత్త కాకపోతే కాకపోతే పరమాత్మ అత్త అవడానికి వీడు లేదు ఎందుకంటే అనశ్నన్య అభిచాకశీతి అనశ్నం తినకుండా సాక్షిగా ఉన్నాడు అని చెప్తున్నారు కదా అది ఎలా అవుతాడు అని మూడుపక్షం అని ఆ అబ్జెక్షన్ ఉంది దాని మీద సమాధానం చెప్తున్నారు కర్మ ఫలభోగస్య ప్రతిషేధకం ఏకద్దర్శనం సస్య సన్నిహితవాత్ చూడు ఆ వాక్యం చూడు ఆ వాక్యం యొక్క పరిస్థితి ఆ వాక్యం ఏంటంటే ద్వాసుపర్ణాసయుజా సఖాయ అది వాక్యం ఆ వాక్యము అక్కడ సందర్భం ఏంటంటే ఈ చెట్టు గలదు ఈ చెట్టు కర్మ ఫలాన్ని అనుభవించేటువంటి ఆయతనము భోగాయతనము ఈ చెట్టు మీరు గీతలో కూడా సరిగ్గా అదే వస్తుంది ఎలా వస్తుంది చూడండి ఊర్ధ్వమూలమ శాఖ అశ్వత్ ప్రాహురవ్యయం ఛందా శ్రేయస్ పర్ణాని వ్యస్తం వేద స వేదవిత్ అధశ్చర్ధ్వం ప్రసూతాస్త శాఖా గుణప్రవృద్ధా విషయ ప్రమాళా అధశ్చూల్యనుసంతా కర్మానుబంధీని మనుష్యలోకే అని కర్మఫల రూపము కర్మఫలాన్ని గురించి మాట్లాడుతున్నారు అక్కడ తినిది దేన్ని కర్మఫలాన్ని జీవులు తిని ఈశ్వరుడు తినడు అంటే దేనిని తినడని కర్మఫలాన్ని తినడు అది టాపిక్ అక్కడ ఈశ్వరుడు కర్మఫలాన్ని తినడు కర్మఫల భోక్త కాడు కేవలము జీవుడు మాత్రమే కర్మఫల భోక్త అని అక్కడ ప్రతిషేధము అనశ్నన్ తినడ తినడు అనే ప్రతిషేధము సకల జగత్తుని ఉపసంహారం చేయడం అని కాదు అలాంటి ప్రతిషేధం కాదు కేవలము కర్మఫలానికి మాత్రమే భోక్త కాని చెప్పడం కోసం వచ్చింది ఆ వాక్యం కాబట్టి కర్మఫల భోగస్య ప్రతిషేధకం ఏతది దర్శనం దర్శనం అంటే ఉపనిషద్వాక్యము జీవుడికి మాత్రమే కర్మఫల భోక్తృత్వం పరమాత్మకి కర్మఫల ఉండదని చెప్పేది అది అంతేగాని అదే ఎందుకంటే తస్య సన్నిహితత్వాత ఆ వాక్యానికి ముందు కర్మఫలము యొక్క భోగం గురించి ప్రసక్తే ఉంది అంతేకాని సకల చరాచర జగత్తు యొక్క ప్రసక్తి అక్కడ లేదు కాబట్టి అక్కడ అనశ్నన్ అనే నిషేధము కేవలము కర్మఫలానికి మాత్రమే వర్తిస్తుంది నా వికార సంహారస్య ప్రతిషేధకం అక్కడెక్కడో కర్మఫల ప్రకరణలో ఈశ్వరుడు అనశ్నన్ భోగించడు భోక్త కాదు అని చెప్పారంటే దాని అర్థం ఈ సకల జగత్తుని ఉపసంహారం చేసేవాడు ఈశ్వరుడు కాదు అని కాదు కాబట్టి సకల జగత్తుని ఉపసంహారం చేసేటువంటి ఆ ప్రక్రియ వికార సంహారము అంట వికారము అంటే నామరూపాత్మకమైన జగత్తు సంహారం అంటే తనలోకి వితిద్రా చేసేసుకోవటం అది దాన్ని ఈశ్వరుడు చేయడు ఈశ్వరుడు కాబట్టి ఎవరు చేస్తాడు మేనమావో మేనత్తో ఎవరో వచ్చి సకల జగత్తుని తనలోకి ఉపసంహారం చేయడం అది ఈశ్వరుడే అక్కడ అనశ్నన్ అన్న దానికి కర్మఫలభోగం మాత్రమే ఈశ్వరుడికి సంబంధం లేదు ఈశ్వరుడికి కర్మఫల భోగంతో సంబంధం ఉండదు జీవుడికే ఉంటుంది కాబట్టి ఆ వాక్యాన్ని దీంతో ముడిగట్టి ఈశ్వరుడికి ఉపసంహారం లేదు అని చెప్పడము తగదు సర్వవేదాంతూ సృష్టి స్థితి సంహార కారణత్వేన బ్రహ్మణ సిద్ధత్వాడు కర్మఫల భోగం మటుకు ఈశ్వరుడికి లేదని చెప్పిన మాట వాస్తవం అంతేగాని సకల జగత్తుని వికార జాతమునంతని తనలోకి ఉపసంహారం ఎవరు అంటే వేదాంతములు అన్నిటి ఎందు కఠోపనిషత్తు మాత్రమే కాదు ఎన్ని ఉపనిషత్తులు ఉంటే అన్ని ఉపనిషత్తుల్లోనూ ప్రసిద్ధంగా అందరికీ తెలుసున్న మాట ఏమిటంటే ఈ సకల జగత్తును తన నుంచి బయటికి ప్రకటింపజేసి తన నిలిపి తిరిగి తనలోనే నిలీనం చేసుకునేవాడు పరమేశ్వరుడు పరమాత్మ అని ప్రసిద్ధంగా చెప్పేటువంటి మాట ఒక పని జగములు వెలిని మరి ఒక పని లోపలికి సర్వము దానయి ఆశ్రమములు నర్తితలంపను మెదవుంది పద్యం కాబట్టి ఏ ఏ పరమాత్మ అయితే సకల ప్రాణివర్గమును చరాచర జగత్తును బయటికి తన నుండి బయటకు ప్రకటింపజేసినాడో ఆ పరమాత్మయ సకల చరాచర జగత్తును తనలోకి ఉపసంహారం చేసుకుంటున్నాడు అనే మాట ఇది సకల వేదాంతములలోనూ ప్రసిద్ధమే ఆ ఉపసంహారాన్నే అత్త అని కాబట్టి అత్త పరమాత్మయే కానీ జీవుడు అగ్ని కాదు తస్మాత్ పరమాత్మ ా భవితు అర్హతి కాబట్టి అబ్జెక్షన్స్ అన్ని తోసిపుచ్చి సకల చరాచర జగత్తునకు కాలముతో సహా అత్త అనగా తనలోనికి ఉపసంహారము చేయువాడు ఎవరు పరమాత్మ ఇది ఔపనిషదుల యొక్క ప్రక్రియ ఇలాగే ఉంటుంది పౌరాణికుడు ఉన్నాడు అనుకోండి పౌరాణికుడు ఎలా ఆలోచిస్తాడంటే నా అభిప్రాయంలో పౌరాణికుడు అంటే ఈ తరువాతి కాలంలో వచ్చిన పౌరాణికుడు ఎలా ఆలోచిస్తాడంటే జగత్తు సృష్టి ఉందనుకోండి దేవుడు వేరే ఉంటాడు జగత్తు వేరే ఉంటుంది ముందహలు నెంబర్ వన్ ఆ దేవుడు ఆ దేవుడిలో మూడు వెరైటీలు ఉంటారు ఆ దేవుళ్ళలో ఒక ఆయన ఈ జగత్తు భిన్నంగా ఉండి ఆయన ఈ జగత్తును సృష్టి చేశాడు రెండు ఆయన ఈ జగత్తు కంటే ఉంటాడు ఆయన కూడా ఎక్కడో ఉంటాడు ఒక ఆయన ఆయన దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు మూడో ఆయన ఓ మూల అక్కడో కూర్చొని ఉన్నాడు ఆయనకి టైం ఇప్పుడు ఇంకా కాలేదు ఆ టైం అయినప్పుడు ఆయన వచ్చేసి దీన్ని అంతని కూడా నాశనం చేసి నాశనం చేయడం కోసమే ఉన్నాడు ఆయన మూడు ఇలా ఆలోచిస్తారండి అవునండి ఇలాగే ఆలోచిస్తారా నేనేమన్నా తప్పుగా చెప్తున్నాను ఇలా ఆలోచిస్తారేమో అని నాకు లోకంలో ఇంత అసందర్భపు ఆలోచన ఇంత తప్పు అవైదికమైన ఆలోచన ఇదే కానీ మరొకట్లేదు చాలా తప్పు దీన్ని అన్ని తప్పే దాంట్లో అసలు జగత్తుకి ఎక్స్ట్రా కాస్మిక్ అంటే జగత్తుకి బయట దేవుడు ఉన్నాడు ఒక తప్పు జగత్తుకి బయట దేవుడు లేడు దేవుడికి బయట జగత్తు లేడు తర్వాత దీన్ని క్రియేట్ చేసేవాడు ఒకడు ప్రొటెక్ట్ చేసేవాడు ఇంకొకడు సంహారం చేసేవాడు మరొకడు అని ముగ్గురు ఉన్నారనేది ఇంకొక తప్పు అన్ని తప్పులే కాబట్టి ఇక్కడ మీకు అసలు ఇక్కడ ప్రసంగం ఎలా ఉన్నది క్లీన్ ఒకే పరమాత్మ ఆయనే ఆయన ఏమంటున్నారు చూడండి సర్వవేదాంతేషు సృష్టి స్థితి సంహార కారణత్వైన బ్రహ్మణ ప్రసిద్ధత్వాత సృష్టి స్థితి సంహారములు మూడింటికి కారణము ఎవరు పరబ్రహ్మ అనేది సకల వేదాంతముల ప్రసిద్ధంగా ఉన్న విషయము కాబట్టి ఆ పరమాత్మయే ఇక్కడ అత్త అవును అత్త అంటే సకల జగత్తును తనలోకి ఉపసంహారం చేసేటువంటి ఆ మూలపత్మము పరబ్రహ్మయే అత్త ప్రకరణాచ అంటే ఇంకో హేతువు చెప్తున్నారు ఇప్పుడు అత్తా బ్రహ్మ ఆ సూత్ర నిరూపణ ఎలాగంటే అత్తా బ్రహ్మ బ్రహ్మను పై నుంచి వచ్చింది కస్మాత్ చరాచర గ్రహణాత్ ఇంకా తస్మాచ్చ ఇంకో హేతు ఏమైనా ఉందా ఉంది ఏమిటది ప్రకరణ ప్రకరణము వలన కూడా మేము అదే నిర్ణయానికి చేరుకుంటున్నాము ఏమిటా నిర్ణయము సకల చరాచర జగత్తునకు అత్త పరమాత్మ అనే నిర్ణయాన్ని నిర్ణయానికి మరో హేతు ఏమిటి ప్రకరణము ఏమిటా ప్రకరణము వ్యాఖ్యానిస్తారు ఇత పరమాత్మ ఇహ అత్తా భవితుమర్హతి ఇహ అంటే ఈ మంత్రం దగ్గర సస్య బ్రహ్మచక్షత్రం చేరమాత్మయే అత్త అగును అని చెప్పడానికి ఇది కూడా మరో హేతువు ఇత ఇది కూడా మరో కారణము ఏమిటా కారణం ఎత్కారణం ప్రకరణమిదం పరమాత్మన ఇది ఇది అంటే ఆ కఠోపనిషత్తుంది కఠోపనిషత్ వాక్య విచారం ఇది అంటే ఎస్య బ్రహ్మచక్షత్రం చే అని చెప్పిన ఆ ప్రకరణము ఆ కాంటెక్స్టు అది పరమాత్మ యొక్క కాంటెక్స్ట్ అది జీవుడు కాంటెక్స్టు కాదు అగ్ని కాంటెక్స్టు కాదు ఉన్నాయి జీవుడు ఉన్నాడు కఠోపనిషత్తులో జీవుడు ఉన్నాడు అగ్ని ఉన్నాడు పరమాత్మ ఉన్నాడు ఎందుకంటే నచికేతసుడు జీవుడి గురించి అడిగాడు ప్రశ్నలో అగ్ని గురించి అడిగాడు పరమాత్మ గురించి అడిగాడు యమధర్మరాజు గారు జీవుడి గురించి చెప్పాడు అగ్ని గురించి చెప్పాడు పరమాత్మ గురించి చెప్పాడు మూడు ఉన్నాయి ఈ మంత్రము జీవుడు ప్రకరణంలో ఉందా అగ్ని ప్రకరణంలో ఉందా పరమాత్మ ప్రకరణంలో ఉందో చూసుకోను ఇది పరమాత్మ ప్రకరణంలో ఉంది కాబట్టి ఇక్కడ జీవుడు అత్తయ్యే ప్రసక్తే లేదు అగ్ని అత్తయ్యే ప్రసక్తియే లేదు అది ప్రకరణ అంటే అది యత్కారణం ప్రకరణమిదం పరమాత్మన ఎత్కారణం అంటే కారణమేమనగా ఇదం పరమాత్మన ప్రకరణం అని ఆయన చూపిస్తున్నారు నాయతే మ్రీయతే వాశత్ ఇత్యాద ప్రకృతగ్రహణం చప్పుడు మనం ఎత్తుకున్న మంత్రం యస్వి బ్రహ్మ నక్షత్రం జారే మంత్రం ఒకటి రెండు ఇరవై అది పరమాత్మ ప్రకరణం అని చూపించడం కోసం ఇంకో మంత్రాన్ని కోట్ చేశారు ఒకటి రెండు పద్దెనిమిది ఒకటి రెండు పద్దెనిమిదిలో మొదలుపెట్టారు ఏమని నజాయతే మ్రియతే వా విపశ్చిత్ ఈ పరమాత్మ ఆయన సర్వమును చూసేవాడు విపశ్చిత్ పుట్టుట లేదు మరణించుటలేదు అని మొదలుపెట్టారు పరమాత్మ యొక్క ప్రకరణం అది జీవుడి ప్రకరణం కాదు ఎందుకంటే జీవుడు పుడుతున్నాడు చూస్తున్నాడు అగ్ని ప్రకరణం కూడా కాదు అగ్ని కూడా సృష్టి పుడతాడు సృష్టి ప్రళయంలో నశిస్తాడు చుట్టూటా నశించుటా లేనివాడు పరమాత్మ కాబట్టి ఆయన ఏ సర్వమునకు సాక్షి విపశ్చిట్ చైతన్యస్వరూపుడు అని ఒకటి రెండు పద్దెనిమిదిలో ప్రారంభించారు పరమాత్మ గురించి ఆ పరమాత్మ గురించి వర్ణిస్తూ వర్ణిస్తూ ఆ పరమాత్మయే సర్వమును తనలోకి ఉపసంహారం అని మంత్రం దగ్గరికి వచ్చారు ఈ మంత్రం దగ్గర సర్వమును తన ఎందుకు సంహారం చేస్తాడని చెప్పే మాటని చాలా అందంగా ప్రొయెటిక్గా చెప్పారు సర్వము అంటే ఎవరండే ఇదో ఈ పండితులు ఈ రాజకీయ ఈ రాజ్యాధికారము నేర్పేటువంటి మహాపురుషులు రాజులు మొదలైన వాళ్ళు అనేప్పటికీ ఆ చకారం చేత మిగిలిన సమాజమంతా ఇంతేకాకుండా సకల ప్రాణులు కదిలేవి కదలనివి ఈ తనలోకి ఎవడైతే జి చేసేసుకుంటాడో వాడు అన్నింటినీ భక్షించేసే అల్టిమేట్ అత్త ఆ పరమాత్మ అని చెప్పారు కాబట్టి ఇది పరమాత్మ ప్రకరణం తప్ప జీవ ప్రకరణము కాదు అది కంప్లీట్ అయిపోయింది మీమాంస చర్చ కంప్లీట్ అయిపోయింది ఇంకొకటి వ్యాస మహర్షి సూత్రంలో చెప్పని దాన్ని భాష్యకారులు ప్రకరణం కూడా అయిపోయింది ఇది భాష్యకారుల యొక్క స్వతంత్రమైన హేతువు అదేమిటంటే ఇత్వేదయత్ర సహ ఇది చుర్విజ్ఞానత్వం పరమాత్మ లింగం లింగం అంటే సూచకము అని అర్థం పొగని చూస్తే తెలుస్తుంది నిప్పు తెలుస్తుంది కాబట్టి నిప్పుకి లింగం ఏది ఓకే చూడండి మనస్సుతో ఊహించడానికి వాక్కుతో వర్ణించడానికి ఇంద్రియాలకి ఇంద్రియాలతో దర్శించడానికి ఎవడు ఏది సంభవము కాదో అది అని వర్ణిస్తారు ఏమంటే దాన్నే దుర్విజ్ఞానత్వం అంటారు అలా వర్ణిస్తే అది ఏమిటవుతుందండి పరమాత్మవుతుంది మనస్సుతో తెలుసుకోవచ్చు కంటితో చూడొచ్చు చెవితో వినొచ్చు బుద్ధితో ఆలోచించవచ్చు చేత్తో పట్టుకోవచ్చు అంటే అది ఏదైనా అవ్వచ్చు కానీ ఒకటి మాత్రం కాదు అదే పరమాత్మ మాత్రం కాదు ఎందుకంటే అశబ్దమ స్పర్శమ రూపము వ్యయం తథారసం నిత్యమగంధవ కూడా ఉంటుంది అగ్రాహ్యం పట్టుకోవడానికి చూడ్డానికి వినడానికి బుద్ధితోటి ఊహించడానికి క కంటితో చూడడానికి ఏది సాధ్యం కాదో అది అని మీరు వైగానే అది ఎవళ్ళని సూచిస్తున్నట్టు పరమాత్మనే సూచిస్తుంది ఇంక దేన్ని సూచించదు ఆ దుర్విజ్ఞానత్వం అది ఆ మంత్రంలో కనపడుతోంది ఎలాగా కథవేద్ర సహా సహా అది ఆ అత్త ఎత్ర ఎక్కడ ఉన్నదో పిత్ ఏ విధంగా ఉన్నదో కహావేద తెలిసి మునగాడు ఎవడున్నాడు అంటే ఎవడు తెలిసివాడు లేడు దాన్నే దుర్విజ్ఞానత్వం అంటారు తెలియబడకపో అంటే ఇప్పుడు ఇంద్రియ గోచరం అయిందనుకోండి బుద్ధి అది కాలము యొక్క గర్భంలోనే ఉంటుంది కాల ప్రవాహంలోనే ఉంటుంది కాలానికి అతీతంగా ఉండదు కాలానికి అతీతం అయింది అంటే కాలాన్ని కూడా నింగేసేది అంటే మీకు ఇంద్రియ మనోగోచరము కాదు కాబట్టి ఆ దుర్విజ్ఞానత్వాన్ని సూచించే ఆ వాక్యము ఒక ఇత్వేదయత్ర సహా అని ఏదైతే గలదో అది క్లించర్ ఇట్ క్లించెస్ ఇంకా ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ అనవసరం అదేమిటంటే ఈ వాక్యంలో చెప్పబడిన అత్త పరమాత్మ తప్ప మరొకటి లేదు అది సంకటం అది విచారం పూర్తయి కాబట్టి మన ఆలోచన శైలి కూడా ఎప్పుడు పరమాత్మతోటి సంబంధాన్ని కలిగి ఉండేట్లాగా మనం ఆలోచించాలి ఇప్పుడు కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్స్ అని ఉంటాయి ఏదైనా ఒక ఘటన అయిందనుకోండి ఆ ఘటన అయితే ఏ ఘటన అయినా ఎటువంటి ఘటన అయినా ఆ ఘటనకి మీరు కాజ్ అల్టిమేట్ కాజ్ ఈశ్వరుడు అని తెలుసుకుంటూ ఏదైనా ఒక మంచి ఘటన అయిందనుకోండి మంచి ఘటన అందరూ సంతోషించే ఘటన అయిందనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి లోకల్ కాజెస్ ఏవో ఉంటాయి ఫలా వాడి మూలంగా ఈ కాజ్ అయింది అని లోకల్ కాజ్ ఏదో ఉంటుంది దాన్ని మనం గుర్తిస్తాం తప్పు లేదు కానీ అల్టిమేట్గా ఈ సర్వమునకు కారణము ఈశ్వరుడే అని గుర్తించాలి ఈశ్వరుడితో సంబంధాన్ని పెట్టుకోవాలి నిరంతరంగా అలాగే లోకల్ ఘటన ఏదో అవుతుంది ఇచ్చి మేనా లైక్డ్ బే ఎదురుబడి రామకృష్ణ పరమహంసన్ అడిగారు ఏమని అడిగారంటే ఏమండి ఈ ఈ మతాలన్నీ వచ్చి ఈ హిందూ ధర్మాన్ని కొంత కలుషితం చేస్తున్నాయి కదా వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటని అడిగారు అయితే ఆయన ఏం చెప్పారంటే హిందూ ధర్మము వైదిక ధర్మము ఇది సనాతన ధర్మము కాలం కాలానికి అతీతమైన ధర్మము కాలము ఉన్నంత వరకు ఇది ఉంటుంది ఎందుకంటే సత్యం కనుక సత్యము కాలము ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది పరమాత్మ ఎగ్జిస్టెన్స్ అప్సల్యూట్ అని చెప్పే ధర్మము అది శాశ్వత కాలం ఉంటుంది అది ఎక్కడికి పోదు పరమాత్మ అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు మాకు మాత్రమే రక్షిస్తాడు మిమ్మల్ని ఎవళ్ళు రక్షించడు అని చెప్పి ఇవన్నీ వచ్చిపోయింది సో ఆయన ఏమన్నారంటే ఈ ధర్మాలు ఈ మతాలన్నీ ఆ ఈశ్వరుని యొక్క సంకల్పం చేతనే పుడుతున్నాయి మళ్ళీ ఆ సంకల్పం చేతనే దిక్తుతాయి ఇవి వచ్చిపోతాయి అన్నీ రావడము ఈశ్వరుని సంకల్పం చేతనే పోవడము ఈశ్వరుని సంకల్పం చేతనే ఆ వైదిక ధర్మము సనాతన ధర్మం మాత్రమే మిగిలి ఉంటుంది అని చెప్పారు కాబట్టి ఎంత పెద్ద ఘటన అయినా సరే చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఎంత పెద్దదైనా కావచ్చు సమాజాన్ని ఎంత లోతుగా ప్రభావితం చేసే ఘటన అయినా కావచ్చు అది కూడా ఈశ్వరుని అనుగ్రహం చేతనే అయింది నన్ను ఎవరిలో ఇరాక్ వారు ఎందుకు వచ్చిందండి అని అడిగారు నేను ఈశ్వరుని అనుగ్రహం చేయటమే వచ్చింది ఈశ్వరుని యొక్క సంకల్పం చేతనే వచ్చింది నైన్ ఎందుకు వచ్చింది ఈశ్వరుడి సంకల్పం చేతనే వచ్చింది ఏది వచ్చినా ఈశ్వరుడి సంకల్పం చేతనే వచ్చింది కాబట్టి ఈ విధంగా చిన్న పెద్ద సర్వాన్ని ఈశ్వరుడికి ముడిపెట్టి ఈశ్వరుణ్ణే సర్వ కారణంగా భావన చేయటం అలవాటు చేసుకోవాలి ఎవరైనా కాలం తీశారనుకోండి ఈయన ఎక్కడికి వెళ్ళి ఉంటారంటారు ఎక్కడికి వెళ్ళారు ఈశ్వరులోకి వెళ్తారు ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరుడి నుంచి వచ్చారు సర్వమునకు ఈశ్వరుణ్ణి కారణంగా మనం స్వీకరించాలి మంచి అయినా సరే చెడైనా సరే పుట్టిన దానికే అదే కారణము దిక్కిన దానికే అదే కారణము అది అత్తాచరాచరం గ్రహణాత్ అనే ఆ అధికరణం యొక్క సారా విషయం తర్వాత అధికరణం ఇంకా సూత్రం అందాము గుహాం ప్రవిష్టౌ ఆత్మానౌహిదర్శనాత్ తర్వాత సూత్రం విశేషణాచ ఈ రెండు సూత్రాలు ఈ రెండు సూత్రాలు కలిపి గుహాప్రవిష్టాధికరణము అనబడతాయి అంటే ఇది కూడా మళ్ళీ కఠోపనిషత్తులో మంత్రమే కఠోపనిషత్తులో ఒకటి మూడు ఒకటి అంటే మొదటి అధ్యాయం మూడో వల్లి మొదటి మంత్రం గుహాం ప్రవిష్ట అని మళ్ళీ ఇది రెండు చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయని చెప్పేవే సిమిలర్ టు దట్ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే గుహలో ఇద్దరు ప్రవేశించారు గుం ప్రవిష్ట గుహలో ప్రవేశించారు గుహ అంటే హృదయం హృదయంలో ఇద్దరు ప్రవేశించారు ఈ ఇద్దరు ఎవరు హృదయంలో చర్చ ఉందా లేదా మరి గుహాను ప్రవిష్టవు ఒకడు నీడా ఇంకొకడు వెలుగు ఎవడా ఆ ఇద్దరు ఉదాహరణకి బుద్ధిను జీవుడా లేక జీవుడు పరమాత్మయ జీవాత్మ పరమాత్మ అంటూ జీవుడు పరమాత్మయ లేక బుద్ధి పరమాత్మయా ఎవళ్ళ ఇద్దరు అది చర్చ సుకృతస్య లోకే అని గుహాం ప్రవిష్టౌ సుకృత్య లోకే పరే పరమే పరార్థ్యే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి బ్రహ్మవేత్తలు ఇలా చెప్తున్నారు గుహా ప్రవిష్టం ఎవళ్ళు ఇద్దరు చాలా ప్రధానమైన చర్చ ఎందుకంటే గుహ అనగానే ఇలా చేయవేసి మీరు గుహ అంటే ఇది హృదయం ఇక్కడ కనీసం మూడు మనకు అనుభవానికి వస్తున్నాయి ఒకటి బుద్ధి జ్ఞానము జ్ఞానమంతా ఇక్కడే అనుభవానికి వస్తుంది నేను జీవుడు ఇక్కడే అనుభవానికి వస్తుంది పరమాత్మ అయమాత్మా బ్రహ్మ ఆ పరమాత్మ ఇక్కడే కాబట్టి ఈ ఇద్దరు ఎవరు గుహాప్రవిష్టం మీరు మీమాంస ఇది నెక్స్ట్ బ్రహ్మసూత్ర క్లాస్లో ఈ మీమాంస పెద్ద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యాగు నమీత శ్రీకృష్ణార్హ నమస్తే